धारावाहिक वि चिदरम गोपीकृष्ण भाग्यराज अल्लू रमेश विजयलक्ष्मी कृष्णवेणि शटगोपन राधाकृष्ण विनिंद ఏదో పనులు ఉన్నట్టున్నారు రావు ఏదో పనులు ఉన్నట్టున్నారు రమ్మంటే మమ్మల్ని లోప కొ వచ్చేసి వడ్డించి కూడా వచ్చేస్తావమ్మా ఇంకా వంట అవుతుంది ఏమన్నా పాపం రే ఈ అమ్మగారులు ఎలాంటి అంటే వచ్చి అడిగామనుకో ఇంకా భోజనాలు కాలేదు తర్వాత రా అంటారు తర్వాత వస్తే భోజనాలు అయిపోయి రేపు రా అంటారు ఇదే ఏంట మీ అబ్బాయి మిమ్మల్ని అందుకే మేము కూడా మమ్మీ మమ్మీ అన్నామమ్మాల్లి తాగలాడతాను ఇలా ఇయాల నుండి కూర వేస్తాదంటావా నేను కూర అయితే పిజా పెడతారు కదరా గిన్నె తెచ్చుకున్నారా తెచ్చామారు నా పట్టు రెండు రోజులుగా చూస్తాను వంట రుచిగా ఉండడం లేదండి డాడీ గోరు ఊర్లో నేరేటి ఏంటి అదే అయ్యగోరు ఊర్లో నేరా నోరు మీరా నా వంట బాగా మీ అయ్య నోరు మూసుకొని తింటారు నీకే మాయ రోగరా అదేం కాదమ్మా ఋషులు తెలిసిపోతాయి ఇప్పుడు ఆదిలక్ష్మి గారు ఇంటికి వెళ్ళామనుకోండి పెద్దమ్మ గారు ఉంటే కోడలు గారు ఉంటుంది తేడా తెలిసిపోతుంది అది ఇంట్లోనమ్మా వాళ్ళింట్లో రోజు దొండకాయ ఉండుతారు వాళ్ళింట్లో దొండపాద ఉందిరా మరి సరే నీతో బాధాకాని కొడుతూ కూర్చుంటే నా పని ఆగిపోతుంది అయ్యో రూరు ఏ పైన ఊర్లో కొడతారమ్మా నోరు ముసుకొని పోరాజు ఎక్కడ ఎలాగోంది వ్యాపారం ఏటన ఆభాలనేవిరా ఇలాగో ఉంది సూడు గిన్నె పెట్టుబడి పెట్టుబడి లేకపోవడం వేట్రా అడుక్కోవడానికి ఈ పెద్ద గిన్నె కొన్నానా ఈ తుండు ఈ పంచ అన్ని డబ్బు పెట్టి కొన్నాయగలరా ఇదంతా పెట్టుబడే మరేమి అక్కడొక పైసా వేయట్లేదు జై మీ పాట పాట ఎవరికి కావాలరా అత్త పాట పాడాలి కదా చూడు ఇక కొత్త పాట పాడతాను ఎలా డబ్బులు వచ్చి పడిపోతాయి చూడు రా రర రర రర రర అవతియ సర ఇస్తార ఇస్తార ఇస్తార హోలా హోలా హోలా నుసరా నుసరా తక్కు తక్కు మని సెల రలపడిందో అదేరా ఒరే అనియా ఎవడా Павలకాసు రెండేసినాడురా చెల్వొ కదా ఆ అవన ఏ జోడు తెలియదా ఆడి దగ్గరికి మిగిలిపోయి ఉంటాయేసేసాడు మరి ఇప్పుడు ఏం చేస్తావ్రా అళ్ళీ ఆడికే ఇచ్చే లేదంటే ఆడి ఇంకొడికి బెట్ట వేసేస్తాడు ఎక్కడి నుంచిరా ఆ గుడికాడ నుంచి వస్తున్నారా గుడి దగ్గర కూర్చుందాం అంటే మెంబర్షిప్ కట్టాలంట ఆ సంఘంలో సబ్జులే అక్కడ కూర్చోవాలంట ఎంత చందా సంవత్సరానికి పదివేలు అంటారా సెక్యూటరీ పర్సెంట్ ఎవరు వస్తున్నారు చెప్తాను ఒక్క రోజు రాళ్ళు కనపడం గుడ్ అమ్మా అమ్మా బెస్ అయ్యో పాప రెండు కళ్ళు కనిపించవా నీకు చిన్నప్పటి నుంచి కనిపించవు తల్లి అయ్యో పాపం అవునమ్మా అమ్మా మీకు రెండు కళ్ళు కనిపిస్తాయి కదమ్మా సరిగ్గా కనిపించవు అందుకే కళ్ళ చోటు పెట్టుకుంటాను అయ్యో పాపం పెట్టుకుంటే అన్ని కనిపిస్తాయమ్మా కానీ దూరంగా ఉన్నవి కనిపించవు అయితే దూరంగా ఆ కొండలు ఆ చెట్లు కనిపించడం మీకు లేదు నాకు కనిపించడం లేదు తల్లి అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అలా ఏమన్నా మీకు కనిపిస్తున్నారమ్మా అల్లు అడిగింది అక్కడ ఇద్దరు అబ్బాయిలు అక్కడ ఆరుకుంటారు చూసారా మీకు దూరంగా ఆ తెల్ల కారు పెద్దది చూడండి మీకు కనిపిస్తుందమ్మా అవును కనిపిస్తుంది నాకు ఏమీ కనిపిస్తున్నారు అమ్మగారు అయ్యో పాపం నీకు కళ్ళు కనిపించవన్నావు కదా అవునమ్మా ఇందా ఈ నోటు తీసుకో నువ్వుడా తల్లి పది రూపాయల నోటు అవునాయనా ీ కుడి చేయి పట్టు అయ్యో నీ కుడి చేయదో నీకు తెలీదా నాకు అడు కనిపించా ఇది నీ కుడి చేయి తీసుకో కొనుక్కో వాళ్ళు పలికి సింగల్లి పొట్టే ఒక ఇడ్లీ ఇస్తాడు ఏమొస్తే అది కొనుక్కో బాబు పాప జాగ్రత్త నోటు జాగ్రత్త వస్తాను అమ్మగారు వెళ్ళిపోయినారు కళ్ళు లేనట్టుగా నటిస్తే ఆ అమ్మగారు గుర్తుపట్టలేదు పాపం పాద రూపాయలు నోటించేసినారు నటన తెలియాలరా మాయ కాదు ఆకలు ఉన్నా లేకపోయినా ఆకలే అని నటించాలరా అవకాశాలు ఎవరు గాను రే మనం సినిమాలో నటించే వచ్చు ఎవరెవరే ఉండంటే ఉండంట ఉండండి ఎవరు వస్తున్నారు ఎవరో వస్తున్నారు గుడ్ అండి బాబు రెండు కళ్ళు లేనివ్వండి బాబు ధర్మం చేయండి బాబు పది రూపాయలు ధర్మం చేయండి బాబు ఏముందండి ఎలాగూ బిచ్చం ఎత్తుకుంటున్నావు ఎంతైనా అడుగుతాం నూరు కూడా అడగచ్చు తప్పు లేదండి సరే తీసుకో పది రూపాయలు నోటి తీసారు అది కాదు ఓ కళ్ళు కనిపిస్తుంది నీకు అయ్యో తప్పండి మామూలు పనులు చెయ్యం అసలు చేయిసాసి బాబు వాళ్ళు అడుగుతాం ఇస్తే సంతోషం ఇవ్వకపోతే ఏమి అనుకోం కానీ దొంగతనాలు మాత్రం చెయ్యం చిని ఇలా అడుక్కోకపోతే ఏదో చిన్న పని చేసుకుని బతపచ్చుగా ఎవరు ఇస్తారండి మీరు ఇస్తారా దగ్గరేము అలాగే అంటారు అందరూ మాలో మా కైకి ముచ్చి ఉందిగేది వాడికి తక్కువ వచ్చింది అనుకోండి నాకు ఎక్కువ వచ్చింది అనుకోండి సాయంకాలం అయ్యేసప్పటికే అందరం కూకొని మొత్తం కలిపేసుకుని పని చేసుకుంటాం బాగుంద్రా బాబు మీ బతుకే బోగుంది అయితే మాములు చేరండి ఏంటి పిచ్చి పెట్టుకోవాలా నిజాయితీ గల బతు సార్ సార్ మీరు ఆవిడ గమనించండి గుడి దగ్గరికి వెళ్ళండి అందరూ అడుక్కునే వాళ్ళే గొప్ప గుడి లోపల దేవుడిని అడుక్కుంటారు వీళ్ళ వాళ్ళు బయట కూర్చొని జనాన్ని నడుక్కుంటారు ఇంకోటి గమనించండి సార్ గుడి దగ్గరే ఎక్కువ మంది బిచ్చగాళ్ళు కనిపిస్తారు ఎందుకంటారు గుడిలోంచి వచ్చే తప్పకుండా ఇంత అంత వేస్తారు ఎందుకనుకున్నారు మా మీద జాలి వాళ్ళకి పుణ్యం వస్తుందని ఈ విధంగా వాళ్ళకి పుణ్యం రావడానికి మేము కారకులయ్యామా లేదా బిచ్చగాళ్ళకి భాష బాగుండకూడదని రూలేం లేదు కదండి నేను చదువుకున్న వాణ్ణి ఉద్యోగం దొరకలేదు సరే ఈ ఉజ్జోగం చేపట్టాను ఎలాగో గడిచిపోతుంది అవును మీ పిస్తలో లక్షాది కాళ్ళు ఉన్నారట ఉంటే ఉండొచ్చండి తప్పేంటి సంపాదించుకున్నారు దాచుకున్నారు మీకు కచ్చప్తాను వినండి ఓ మహారాజ్ దగ్గరికి ఓ సన్యాసి వెళ్లాడు ఏదైనా దానం ఇమ్మని అడగడానికి మహారాజ్ గారు లోపల దేవుడి ముందు నిలబడి తనకి అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తున్నాడు సన్యాసి తిరిగి వెళ్లబోతుంటే రాజుగారు అడిగారు ఎందుకు వెళ్లిపోతున్నావు అని రాజా నిన్ను నేను సహాయం అర్ధించి వచ్చాను నువ్వే దేవుణ్ణి అడుక్కుంటున్నావు ఇంకా నాకేమిస్తావని వెళ్ళిపోతున్నాను అంటూ అడుతన్య అంచేత అడగడం అనేది అందరిది ఒకటే దేశంలోని ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రాన్ని అడుగుతుంది రాష్ట్రాలు కేంద్రాన్ని అడుగుతాయి కేంద్రాలు వేరే దేశాలని అడుగుతాయి ఇంకా ఇలాంటి అడగడాలు చాలా చెప్పగలను నీ దగ్గర చాలా మంచి జ్ఞానం ఉందయ్యా కాతారా ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తారు అప్పుడు వద్దు సార్ వద్దు నిజాయితీ పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని భయం ఈ వృత్తే బాగుంటుంది సార్ మీకేం పని లేకపోతే వచ్చి చేరుకోండి మాలో వద్దులే ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి కనుక అయితే ఇవ్వండి చిల్లర ఉన్నట్లేదు యా వెయ్యి రూపాయలు నోటు ఉందా ఇవ్వండి చిల్లరిస్తాను అప్పా వద్దులేవయ్యా మారిస్తే చిల్లరగా ఖర్చు అయిపోతుంది వద్దులే జగమే మారినది ఈ జగమంతా నాటక రంగం అయ్యారా ఎంతో చేయండి అర్జెట్ ఉదయండు బాబు సైకిల్ మీద దర్జాగా వచ్చి ధర అడుగుతున్నావు ఏ నాకు సైకిల్ ఉంది సైకిల్ తొక్కుంటూ వెళ్ళి చేయి చేస్తాను సైకిల్ మీద వచ్చి అడుక్కోరాదో రూల్ ఏంటో ఉంది కదండి సైకిల్ మెయింటైన్ చేస్తున్నావు కదా చెయ్యి దాతం ఎందుకని అడుక్కోడు నాకు వృత్తి కాదండి ఎల్లాగా నాకది హాబీ అడుగుతాను ఇస్తే ఎత్తారా నేతే నేదు అడుక్కోడు అనేది హాబీ కూడానా బాబు ఎన్నో హాబీలు ఉంటాయండి అందులో ఇదొకటే సరే ఇవ్వండి అదే ఎలాగా అని ఇప్పుడు మన బతుకులు బాగుండేలా చూడాలని తమ్మి చేద్దామని నా కోరిక అంటే కొన్నాళ్ళ పాటు ఈ బిచ్చానికి వెళ్లకుండా ఎంత సామ్యానం చేసుకుని స్కూ దగ్గర కూకొట్టావు నీ పొంతలో ఉంది ఆలోచన ఎవరికి నష్టం అలా అయితే అందరూ వచ్చి మనకు పూలమాలు వేసి గలగల గలకల గలక డబ్బులు రాసుకొని వెళ్తారండి నువ్వు నీ సైకిల్ చూడు ఇక మా వృత్తి పాడు చేయకురా బాబు అలాగే బాబు బాబు ధరంబాబులు ధర బాబు ధర్మం చేయుడు బాబు వంద రూపాయలు ఇస్తాను గానీ నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతానరా ప్రశ్నలు అడుగుతారా బాబు వాటికి నువ్వు కరెక్ట్ గా సమాధానాలు చెప్తే నీకు వంద రూపాయలు ఇస్తానరా వంద రూపాయలు ఇస్తారా బాబు అలాగే అయితే బాబు అనుకోండి అదే బాబు అడగండి నీకు సిగరెట్ అలవాటు ఉందా సిగరెట్ అండి అంటే సిగరెట్ అలవాటు లేదు వంద అలవాటు ఉందా అసలు లేదండి అంటే మందు అలవాటు లేదు లేదు లేదు మరి పేకట పేకట అలవాటు ఉంది బాబాయ్ పేకట అండి అసలు లేదండి పేకట అలవాట్లేదు లేదు లేదు లేదు లేదు మరి రేసులు రేసులు అలవాటు ఉంది బాబు రేసులు అండి అసలు బాబు బాబయ్యా అంటే సిగరెట్ అలవాటు లేదు మందు అలవాటు లేదు ప్యాకెట్ అలవాటు లేదు కేసులు అలవాటు లేదు అవునండి అయితే ఏ అలవాటు లేవనమాట అయితే నువ్వు వస్తారు మా ఇంటికి రావాలరా నాతో ఎందుకు బాబు మీ ఇంటికి నేను మా ఆవిడికి వస్తారు చూపించాలరావిడికి ఏ అలవాటు లేనివాడు ఇదిగో నీలాగే బెచ్చ వెత్తుకు బతుకుతాడని మా ఆవిడికి చూపించడానికి వస్తాం రా మీరు ఇంతవరకు ఆర్కే బుక్స్ అండ్ ఆట్ సభ్యులు సమర్పించిన హాస్య వలరి ధారావాహికలు విత్సగాళ్లు నాటిక విన్నారు రచనా దర్శకత్వం శ్రీ రావి కొండలరావు ఇందులో పాల్గొన్న వారు చిదంబరం గోపీకృష్ణ భాగ్యరాజ్ అలు రమేష్ విజయలక్ష్మి కృష్ణవేణి చెడగోపన్ రాధాకృష్ణ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది